ప్రకరణి స్వాధ్యాయ విద్యోత్పత్త ప్రకరణా లో మంత్ర ప్రారంభ అయం మంత్ర ఈ మంత్రం ఇందుకో తెలుసా లోకానుగ్రహార్థం లోక అనుగ్రహార్థం లోక కళ్యాణార్థం అయం మంత్ర ఇది ఇంట్రొడక్షన్ ఎందుకంటే జ్ఞానం నిన్నటి వరకు కర్మకాండ అంతా అయిపోయింది అన్ని ఉపాసనలు చూచాము హోమాలు చూచాము యజ్ఞాలు చూచాము అన్ని చూసాము ఇప్పుడు జ్ఞానంలో ప్రవేశించబోతున్నాం ఎందుకని కంక్లూడ్ అయిపోతుంది కనుక నెక్స్ట్ రాబోయేటువంటి బ్రహ్మానంద వల్లికి ఇది ఉపద్దతం కాబట్టి ఒక్కసారి ఇక్కడే ఇంతవరకు నవమోనువాక తొమ్మిదవ అనువాతం వరకు కర్మకాండ నడిచింది రాబోయేటువంటి బ్రహ్మానంద వల్లి ఏదైతే ఉందో దానికి కనెక్షన్ సంబంధ ఇక్కడ జ్ఞానం ప్రారంభమవుతా ఉంది కాబట్టి స్వాధ్యాయ విద్యోత్పత్తి అయ్యే విద్య ఉత్పత్తి అయం ప్రకరణ లోకానుగ్రహార్థం మంత్ర కాబట్టి లోకాన్ని అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి మంత్రం ఇది కాబట్టి మంత్రం ఇక్కడ ప్రారంభం మంత్రం అంటేనే మననాథ ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేటువంటిది మంత్రం కానీ ఇది మాత్రం శుభ్రంగా రక్షించడం వచ్చిన మంత్రం ఎట్లాగైతే మొట్టమొదటి మనం చూసినప్పుడు ृषभो विश्व अनें मेधा कामश मेधस्स वृद्धि चंद अगे स्मृति ज्ञापक शक्ति वृद्धि चंद मनुम आ मंत्रा ने अयन चेयर अद्डे यश चंद्र सामृषो विस्वरूप अने चोट मनि अहम वृक्ष शरेरी वंत्र अधा कामश इधि ब्रह्मज्ञा కేవలం బ్రహ్మజ్ఞానం కొరకే జ్ఞానస్య అయం మంత్రహ దీనికి ఋషి త్రిశంకుడు త్రిశంక మహర్షి చందస్సు పంక్తి వచ్చిందా మనకేమన్నా పంక్తి చందస్సు వచ్చిందే రాలేదా పంక్తే అదే అదే చందస్సు పంక్తి చందస్సుది కాబట్టి కర్మకు సంబంధించింది కాదు ఈ ప్రకరణం విద్యాం కేవలం జ్ఞానం స్టార్ట్ అవుతుంది అర్థం ప్లీజ్ వృక్ష వృక్ష అహం రేరివ ప్రేరయిత ప్రేరణ అహం సంసార వృక్ష ప్రేరయత అహం సంసార వృక్ష ప్రేరణకర్త కాబట్టి సంసార ఏదైతే ఉందో దానికి ప్రేరణకర్త నేను అహం ఇది ఎవరో అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని मारती ज्ञानी मालात इंक ले दे दे। प्योर परशुद्ध मैं आत्म्ञा अहम एवर ना जीव इपीवि का साक्षात पर ब्रह्म संसार वृक्ष व प्रेरणकर्ता प्रेरिता प्रेरणकर्तागू अंतरमी అంతర్యామి ఆత్మనా అంతర్యామి ఆత్మ ఆత్మస్వరూపేణ కాబట్టి ఏ ఆత్మైతే ఉందో సత్ ఆనందంగా సత్యం జ్ఞానం అనంతంగా అటువంటి ఆత్మస్వరూపం నేనే అయ్యున్నాను గనక అంతర్యామ్యాత్మన అంతర్యామిత్మన అంతర్యామ్యాత్మన అహం వృక్షార వృక్ష కీర్తి పృష్టం గిరివ కీర్తిస్ మన కీర్తి పృష్టం గిరేరివ పృష్ఠమివ గిరే పృష్టమివ గిరే శిఖరం ఇవ పిఖరం గిరిశిం మన కీర్తి పృష్ఠమివ గిరే శిఖరం కాబట్టి గిరిశృగం కొండ యొక్క చివర ఎట్లాగైతే ఉంటుందో దాని శిఖరం ఎట్లాగైతే ఉంటుందో గిరి శిఖరం ఎట్లాగైతే ఉంటుందో कुंड शिखरम एट उशृम आधि पृष्ठ गिरे कीर्ति मम कीर्ति पृष्ठ गिरे गिरे पृष्ठम इव गिरे श्रृंगम इव गिरे शिखरम इव काब गिशिखरमला शिखरम एटे उद आधा उवित्रो वाचनी वमृतमस्मी ఊర్ధ్వ కారణం పవిత్రం పావనం పవనం పవిత్రం జ్ఞానప్రకాశం వాజనివా వాజనివా అంటే సవితిరీవ సూర్యుని వలే సూర్య వాజనివా వాజనీవ స్వమృతం అస్మి స్వమృతమస్మి కాబట్టి అమృతస్వరూపయున కాబట్టి వీటన్నిటికీ కారణమై ఉర్ధంగానూ ఉన్నాను పవిత్రమైనటువంటి సూర్యప్రకాశం ఏ విధంగా అయితే ఉందో ఉన్నతంగా ఉన్నాను పవిత్రంగా ఉన్నాను చూసారా ఇప్పటి వరకు నడిచినటువంటి శిక్షావళిలో అన్ని అనువాతాలు వేరే ఇది వేరే మళ్లీ మనం మొదటికి వచ్చాం మందిరానికి అసలు యాక్చువల్లీ ఇప్పుడు అర్థమైంది మీకు అదంతా విన్న తర్వాత ఇది వినాలి మనం వచ్చిన బాధ ముందు పాయసం తాగేసి తర్వాత చివరిలో పచ్చడితో కలుపుకున్నట్టు అయింది అర్థమవుతుంది ఇది అసలు ఆర్డర్ ఏం చేస్తామో చెప్పండి జ్ఞానం అందించాలా ఇంకా అవన్నీ కుదరలా ఏదో ఇన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఇప్పుడు ఏదో ఒక పద్ధతికి మళ్లీ కానీ మీకు ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉపనిషత్తులు భగీత అన్ని కూడా వినుండడం వల్ల ఇవి అర్థం చేసుకోవడం మీకు తేలికైందే గాని లేకపోతే మాత్రం శిక్ష ఈ పది రోజులు మనం చూసింది మీరంత తేలిగ్గా అర్థం చేసుకోగలరు మీరైతే నా కూడా కలిపి అని నేను అనుకోవడం లేదు కాబట్టి స్వామీజీ మీరు చెప్పడం వల్ల మాకు అర్థమైంది అదేం కాదది చెప్పిన అర్థం కాదు అది దానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ ఇన్ని సంవత్సరాలుగా ఉండడం వల్లనే మన దగ్గర ఫౌండేషన్ ఉండడం వల్లనే అర్థమైంది గాని లేకపోతే అర్థమయ్యే ప్రశ్న లేదు కాబట్టి ప్రతి పదాన్ని చాలా వివరించాల్సి వచ్చి అంత అవసరం లేకుండా మీరు అర్థం చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇంతకుముందే మనకు ఫౌండేషన్ ఉంది గనక కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కర్మకాండల నుంచి జ్ఞానం వైపుకి ఈ రోజు తిరిగిపోయింది కాబట్టి ఊర్ధ్వం కారణం ఉన్నతమైనటువంటిది పవిత్రమైనటువంటిది జ్ఞానస్వరూపం సవితిరియుని వలే స్వమృతమస్మి కాబట్టి అమృత స్వరూపం అయ్యున్నాను ద్రవిణగం సవర్చసం సవర్చసం చక్కటి సమ్యక్ వర్చసం బ్రహ్మ వర్చస్స కలిగినటువంటి వాడిని అంతేగాని ద్రవిణగం ఆ ధనం కూడా కావుంది బాగా తొందరపడబాండి ఇక్కడికి వచ్చేటప్పటికే ప్రాబ్లం జ్ఞానంలో ఏం ప్రాబ్లం ఉండదు ధనంలో ఎంత ప్రాబ్లం సరేనా కనుక ద్రవిణగం ఇది ధనవాచకం ద్రవిణం అంటే ధనవాచకం ద్రవిణగం సవర్చసం తర్వాత చక్కటి మేధసు అమృత అమృత స్వరూపుణ్ణి అక్షిత నశించినటువంటి వాణ్ణి అక్షయస్వరూపుణ్ణి ఇది త్రిశంకోర్వేదానువచనం ఇది త్రిశంకోర్వేదానువచనం త్రిశంకోడు అనేటువంటి మహర్షి ఇచ్చినటువంటి వేదానువచనం ఎందుకని వచనం అంటే సరిపోతుంది వేదానువచనం అంటే వేదం ఎంత ఫలితమైతే ఇస్తుందో ఈ మంత్రం అంత ఫలితాన్ని ఇస్తుంది ఆ వేదాధ్యయనం స్వాధ్యాయం ఎంత శక్తిని ఇస్తుందో ఈ ఒక్క మంత్రం అంత శక్తిని ఇస్తుంది ఇంపార్టెంట్ రియల్లీ రియల్లీ అందువల్ల ఎక్కడ స్వాధ్యాయం మొదలుపెట్టినా స్వాధ్యాయ ప్రవచనే చ స్వాధ్యాయ ప్రవచనాభ్యామ్ ప్రమది తవ్యం స్వాధ్యాయము అనేటప్పుడు మీరెక్కడ వినే ఉంటది అహం రోక్ష శరేరి వా మంత్రం లాగా వినపడిపోతుంది ఇది అహం సహనోతు సహన ఉనొత్తు సహను సహవీర్యం కరవాబహి అనేది ఎట్లాగైతే వినపడుతూ అహం రోక్ష శరీరి వాష్ఠం విరేరి అని వినపడుతూ प्रारंभ वेदाध्ययन वित वस्तूदी दीन वस्तूदी अने मंत्री मंत्री स्वाध्याय ज्ञाकांड अयनसमेंट स्वाध्याय स्वाध्याय विद्योत्पत्त विद्य दी लोकाग्रहार्थम కాబట్టి ఈ లోకంలో అందరూ బాధలు పడుతూ ఉండారు గనక వీళ్ళని ఉద్దరించడం కోసంగా ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని అనుగ్రహించబోతున్నాడు గనక గురువు ఇది కేవలం జ్ఞాని మహాజ్ఞాని ఆత్మ జ్ఞాని సామాన్యుడు కాదు ఈ మాట మాట్లాడేది జ్ఞాని వరుగుతూ ఉన్నాడు అంటే ఒక టర్ తీసుకుంటా సబ్జెక్ట్ జ్ఞానం వైపు పోతూ ఉన్నాడు గనక జ్ఞానాన్ని మనకు ప్రవేశపెడుతూ ఉన్నాడు జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రం పైగా జ్ఞానోత్పత్తికి ఉపకరించేటువంటి మంత్రం బ్రహ్మజ్ఞానస్య ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటూ ఉన్నాడో అటువంటి వాడికి ఫలితాన్నిచ్చేటువంటి మంత్రము ఎందుకని స్వాధ్యాయన విశుద్ధ సత్వ భవతి దీన్ని గనక సక్రమంగా గనక అధ్యయనం చేస్తే ప్రతిరోజు చేయండి నా మాట వినే స్వాధ్యాయన విశుద్ధ సత్వ భవతి శంకర శంకర భాష్యకార శంకరాచార్య స్వామి స్వాధ్యాయన దీన్ని గనక నిరంతరం కనుక మనం అధ్యయనం చేస్తే మాత్రం విశుద్ధ సత్వ భావతి మీకు ప్రతిరోజు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతఃకరణ తయారైపోతూ ఉంటుంది గురువు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి అహంకారం లేకుండా అజ్ఞానం లేకుండా పాడయ్యేటువంటి లక్షణాలు ఏమీ లేకుండా మనం ధరించాలనుకున్నట్లయితే మన బుద్ధి శుద్దిపడి నిర్మలంగా ఉండాలి అంతకరణ నైశ్వల్యం కావాలి అంతకరణ శుద్ది కావాలి అనంటే ఇది స్వాధ్యాయన విశుద్ధ సత్వ భావతి శంకర ఇంక రెండో మాట లేదు దాంట్లో కనుక ప్రతిరోజు ను ఈరోజు మీకు చెప్తున్నా ఇది మీరు ఎన్నో మంత్రాలు చెప్పుకుంటుంటారు కదా దీన్ని మాత్రం వదిలిపెట్టబాకండి అహం రుక్ష శరేరి వా చిన్నదే స్వరం కూడా ఏం కష్టంగా లేదు మీకు చాలా చక్కగా బలకచ్చు దీన్ని మాత్రం మీరు కంఠస్థం చేసి ఒకవేళ ఉపనిషత్వంతా అధ్యయనం చేయనిపోయినా దీనిని మాత్రం నిత్యం మీరు చదువుతూ ఉండండి దీని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు గాయత్రి అనుకోండి గాయత్రి చదివినటువంటి వాళ్ళు నాకు తెలిసి కూడాను అంటే మంత్రం అంటది ఆ శక్తి మంత్రంలో ఉంటది ఎందుకంటే మంత్రము తంత్రము యంత్రము ఇవన్నీ చాలా ప్రధానమైనవి ఇవన్నీ మనకు తెలివి ఇప్పుడు మనకు తెలిసింది యంత్రం కాదు తంత్రం కాదు మంత్రం కాదు కుతంత్రం ఇప్పుడు మనకు అది తెలిసిపోయేది బ్రహ్మాండంగా కుతంత్రం ఎక్కువ తెలిసిపోయేది దీనివల్ల ఉపయోగం కనుక మంత్రానికి మన్మాత త్రాయిత ఇది మంత్ర గాయత్రి మంత్రోపదేశం చేశాడనుకోండి వాటి తెలియకుండా చేసినా కూడా మంచి శక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో వెయ్యి సార్లు గాయత్రి రోజుకు చేసేవాళ్ళు ఉండారు అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు సరస్వతి మాట్లాడుతుందే ఈ మనిషి మాట్లాడుతున్నాడని అది ఎక్కడి నుంచి ఏమయ్యా నువ్వు పెద్దగా చదువుకోలేదు నీవు మాట్లాడుతుంటే మధురంగా ఉంది ఎక్కడిదంటే వాళ్ళు చెప్తారు స్వామీజీ మేమేమి లేదు గాయత్రి నమ్ముకున్నాను వెయ్యి సార్లు వెయ్యి సార్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అర్థమవుతుందే కాబట్టి ఇవన్నీ కూడాను మనం తెలుసుకుంటే లాభం ఇవి చేయాలి చేసి వాటి యొక్క ప్రభావం జీవితంలో ఎట్లా ఉంటుందో చూడాలి ఇది మాత్రం జ్ఞానానికి చాలా ప్రధానమైనటువంటి మంత్రం గనక అందుకని నొక్కి నొక్కి మరీ చెప్తున్నా ఆచార్యులు వారే చెప్తూ ఉన్నారు శంకరాచార్య స్వామి చెప్తున్నారు ఇక రెండవది ఆలోచన లేదు అందులో త్రిశంక మహర్షి అహం వృక్ష వినండి ఇంకా సంసార వృక్ష అహం రేరివ ప్రేరయిత ప్రేర మరి సంసార వృక్షం ఈ జగద్వృక్షం ఏదైతే ఉందో సంసార అంటే ఆమెలో ఒక ఈ జగత్ ఏదైతే ఉందో ఇది పరమాత్మ సృష్టించింది కదా అహమంటున్నాడేంటినా నేనంటున్నాడే కాబట్టి ఆ జగత్ కారణం బ్రహ్మ ఎవరో అది తానే అయ్యుండాడు అర్థం అయమాత్మ బ్రహ్మ అయం బ్రహ్మ కాబట్టి ఈ బ్రహ్మ గనక జ్ఞానం కలిగిన తర్వాత బ్రహ్మ వేరు తాను వేరు భావన లేదు గనక అయమాత్మ బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ అహమేవా అహమస్మి నేను అది అయ్యే ఉన్నాను అహమస్మి జగత్కారణం బ్రహ్మ అహమస్మి కనుక సంసార వృక్షస్స అశ్వద్ధ వృక్షం ఎక్కడన్నా వచ్చిందే మనకి భగవద్గీత అందరికీ తెలిసిలే ఇది ఇంకెక్కడ వచ్చిందా ఏష అశ్వద్ధ వచ్చింది ఎక్కడన్నా సనాతన ఏష అశ్వద్ధ సనాతన కట్టోపనిషత్ అప్పుడు మీకు రెఫర్ చేశాను ఊర్ధ్వమూల మధాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం కాబట్టి ఏష అశ్వ సనాతన అట్లాగే ఇక్కడ ఊర్ధ్వమూల మధాకం అశ్వద్ధం ప్రాహుఃవ్యయం అవ్యయం ప్రాహుహ సనాతన అవ్యయం సనాతన అని కఠపునుషు చెప్తూ ఉంటే అవ్యయం నశించినటువంటి దాన్ని భగవద్గీత చెప్తూ ఉంది సంసార వృక్షాన్ని ఇది ఏదో కాదు ఇది అశ్వద్ధ వృక్షం సంసార వృక్షం ఆ సంసార వృక్షానికి ప్రేరయిత ప్రేరణర్త నేనే నేను ఉంటేనే సంసార వృక్షం ఉంది బాగా అర్థం చేసుకోండి నేను ఉంటేనే సంసార వృక్షం ఉంది పరమాత్మ స్వరూపం ఇది అశ్వద్ధ వృక్షం రావి చెట్టు అశ్వద్ధం ప్రాహు అవ్యయం अश्वद्ध वृक्षमें खंडो दाने वृक्षमने वृक्षमनेमक ేత్ ఆత్మకస్ సంసార వృక్ష అహం రేరివ ప్రేరయత ప్రేరణకర్త కాబట్టి ఆత్మ ఏదైతే ఉందో ఈ దేహం కదలడానికి ఈ ఆత్మ అయితే కారణమై ఉందో అటువంటి సచిదానంద పరబ్రహ్మమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమైనటువంటి జగత్కారణం బ్రహ్మ గనక అహం జగత్కారణం బ్రహ్మ అహం అస్మి నేను అదయ్యే ఉన్నాను కాబట్టి ఈ సంసార వృక్షానికి ప్రేరణకర్త ప్రేరయత అహమేవా ఇది అశ్వద్ధ వృక్ష యేషోశ్వద్ధో సనాతన అశ్వద్ధం ప్రాహోహ అవ్యయం అశ్వద్ధం స్వ అంటే రేపు స్వ అంటే రేపు అని అర్థం అది అశ్వద్ధం మూడు అక్షరాలు ఆ ప్రాపం చూడండి స్వ అంటే టుమారో స్వద్ధం రేపు ఉండునది విచ్ ఎగ్జిస్ట్ టుమారో స్వద్ధం అశ్వద్ధం రేపు ఉండనిది అది నేడు ఉన్నది రేపు ఉంటుందో లేదో చెప్పలేనిది నేడు ఉన్నది రేపు ఉండనిది అది సంసార వృక్షం అశ్వద్ధం దీనికి దీనికి ప్రేరణకర్త ఎవరండి అహమేవా ప్రేరయిత కాబట్టి ఊర్ధ్వం పవిత్రం ఊర్ధ్వం పైన ఉండదు పైన సాధారణంగా ఆధారం ఎక్కడా ఉండదు కింద ఉండేది ఆధారం దేనికైనా ఒక బెంచ్ పెట్టాలంటే కూడా కుర్చీ పెట్టాలంటే కూడా భూమి ఆధారం ఉంటే దాని మీద పెడతాం ఒక వస్తువు పెట్టుకున్నాం అనుకుంటే చెయ్యి ఆధారం ఉంటే చేతి మీద పెట్టుకుంటాం పైన ఆధారంగా ఉండేది ఏమీ లేదు ఊయలు తప్ప ఊయలు కింద ఆధారం లేకుండా పైన ఉండేది అందుకని ఊయలకి పైన ఉంటది ఆధారం అందువల్ల అది ఎప్పుడు ఊగుతుంటది ఈ సంసారానికి కూడా పైనది ఆధారం అందుకని ఇది కూడా ఎప్పుడు ఊగుతుంటది జన మరణాల మధ్య ఊగుతూ ఉంటది ఇది అశ్వద్ధం రేపు ఉండనిది శ్రద్ధం రేపు ఉండునది అశ్వద్ధం రేపు ఉండనిది కాబట్టి ఏదైతే రేపు ఉండదో అది అశ్వద్ధం కనుక ఇటువంటి సంసార వృక్షాన్ని ఛేదించాలి దానికి ప్రేరణకర్త పరమాత్మ ఉన్నారు లోపల ఆయన్ని పెట్టుకోవాలి వృక్షాన్ని కాదు ఆయన్ని పెట్టుకోవాలి కానీ మనం ఆయన్ని వదిలిపెట్టి దీన్ని పట్టుకొని కానీ ఇది అశ్వద్ధం పట్టుకున్నా కూడా ఇది లేచేది కానీ కాదు అర్థమవుతుంది అశ్వద్ధం పైగా దీనికి దీంట్లో ఏది ఉపయోగపడేటట్టు కనపడటం లేదు వాసన చూడ్డానికి ఏమో పూలు లేవు అశ్వత్ వృక్షంలో రావి చెట్టు పూలు ఉన్నాయా మళ్ళీలాగా ఏం లేవు వాసన చూడ్డానికి ఏమో పువ్వులు లేవు తినడానికి ఏమో పళ్ళు లేవు పళ్ళు కూడా లేవు అక్కడ దాంట్లో ఆకులు దేనికి ఉపయోగపడవు ఇంకేం జరువు ఉపయోగపడేది కాబట్టి ఈ సంసారం ఈ వృక్షం దీంట్లో కూడా శుభ లేవు మోక్ష ఫలాలు ఏమీ అందవు అర్థమవుతుంది ఏమి గలపడడం లేదు కానీ దీన్ని మాత్రం మనం వాటేసుకొని కూర్చొని ఉన్నాం అది తమాషా ఎందుకో తెలుసా మనకు ఒక అభిప్రాయం ఉంది ఇది రేపు ఉంటుంది అది ఆ పదం అశ్వత్వం అది అర్థం కాలేదు ఇది రేపు ఉంటుంది అభిప్రాయంలో ఉన్నామే కాని రేపు ఇది ఉండేందుకు అవకాశమే లేదు అనేది మాత్రం మనకు అర్థం కావడం లేదు అందుకోవాలి ఈ సంసారం మీద వ్యామోహం పెరుగుతుంది సంసారానికి ప్రేరణకర్త ప్రేరయిత ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ మీద మనసు లేదు ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ మీదకి మనసు వెళ్లడం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏది అర్థం కాకుండా ఉండేటువంటి అయోమయంగా ఉండేటువంటి ఈ సంసార వృక్షానికే మనం కట్టబడి ఉన్నాం రాత్రి గమ్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వాను హిష్యతి పంకజశ్రీం విచింతయతి కోశగతే హాంత హజవుజహార అశ్వత్వ రేపు ఉండదు కాదు రేపు ఉంటుంది అనుకుంటాం మనం ఇది ఎట్లా ఉందంటే ఒక అందమైనటువంటి శ్లోకం శాస్త్రంలో రాత్రి గమ్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హంకజ్రే ఒక తుమ్మిద సాయంత్రం ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళిందట తుమ్మి మీద భ్రమరం వాకింగ్కి వెళ్ళింది ఈవినింగ్ వాక్